్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ కి అందరికీ ఆహ్వానము ఈ రోజు మనము ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క సర్వీస్ లో పాల్గొంటుండగా ప్రతి ఒక్కరూ ప్రార్థన పాల్గొనాలని అందరినీ వేడుకుంటున్నాను ప్రభు నామంకే మహిమ కలుగునుగాక ఈ దినం అంతట్లో కూడా ప్రభు మనల్ని కాపాడడానికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం కృపాకానికరం కలిగిన ప్రభ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడైన నయేశయ ఈ యొక్క సాయంత్రకాల సమయం మందు ప్రభ మాకు ఒక మంచి సమయం కొరికే నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభన తండ్రి ఎంతమందికి లేని యొక్క ఆధిక్యతను మాకు ఇచ్చిన దేవుడవు ప్రభ ఎందులోనూ మేము గొప్ప వారం కాదు నాయన కానీ మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభ మమ్మల్ని ఎంతగానో అతన్ని కనికరించి నీకు కృపలు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభ అందుకు మీకు వందనాలు చలిస్తున్నాం నాయన ప్రభన తండ్రి ఈ యొక్క దినమంతా కూడా నీ వాక్యం ద్వారా నా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు ప్రభ నతడి అనుక్షణము నీకు కంటి రెప్పవలే మమ్మల్ని కాపాడి ఇంతవరకు ప్రభ క్షేమం దయచేసిన దేవ నీకు వదనాలు చెల్లిస్తున్నాం నా విమోచకడవు సజీవుడవు ప్రభ మమ్మల్ని పోషించి రక్షించిన దేవుడవు మమ్మల్ని విమోచించిన దేవుడవు నీకే వదనాలు చెల్లిస్తున్నాం నా ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డన్ ప్రభ మీరు ఆయుతపరిచినందుకు వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క ప్రార్థన పూర్వకంగా మన తండ్రి నా తని సన్నిధిలో ప్రభ మేము ప్రార్థిస్తున్నాం కదా మా మధ్యన మీరు పరిశుద్ధాత్మ తండ్రి దిగిరండి ప్రభ ప్రతి ఒక్కరితో మాట్లాడండి నా ప్రభన్నతండి అంధకారం మంత్ర చీపటి శక్తులు దురాత్మ సంవహనం లాయపరచండి నీకు గొప్ప కృపకల హస్తములకు ప్రభ మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం నా ప్రభన్నతండి మాతో మాట్లాడండి మమ్మల్ని హెచ్చరించు మమ్మల్ని దీవించి ప్రభునతండి సంపూర్ణంగా మమ్మల్ని మీకు సమర్పించుకున్నటకు ప్రభన్నతని పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ అభిషేకించిన దేవుడు నీకు వందనాలు తెలిస్తున్నాం నా తండ్రి ప్రభ చెప్పనే వాక్యం చెప్పనైన బిడ్డను ప్రభా మీకు శిల్వ చాట్ను మారుగుపరచుకోనండి మీకు వాక్కు ద్వారా ప్రభ ప్రతి ఒక్కరిని ఉద్యోగపరచమని నా ప్రభా ఎవరికి కావాల్సిన వాక్కుని ఆహారం సారీ మీరు దయచేయమని మీకు కృపగల హస్తం మమ్మని మేము అప్ప చెప్పుకుంటున్నాం నాయన నా తండ్రి ఈ సాయంత్రకాలం మంది ప్రభా రానైన బిడ్డలను రాలేకపోతున్న బిడ్డలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి వాతావరణం మీ స్వాధీనంలో పెట్టుకొని టెక్నికల్ సమస్యలన్నింటినీ కూడా ప్రభా మీరు కంట్రోల్ చేసుకొని మమ్మల్ందరినీ ప్రభన్నతని యొక్క సాయంత్ర కాలపు కోడికకు సిద్ధపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి వాడండి పాట మీదే పేర్లు ఉంది కాబట్టి మీరు రాలేరనిచ్చారు పాట వాడండి వాయిస్ ఇంతసేపు బ్రేక్ అయింది నాకు సే. ఓకే బ్రదర్ ఆత్మ జీవిత యాత్రలో నాదు నాదుగురిని ఇవిగా నీకు సాటి ఎవరు వేసువా నీవు నడిచావుడాలపై నన్ను నడిపించుము వేసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా జీవిత యాత్రలో నా దుగురి నీవిగా నీకు సాటి ఎవరు వేసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నన్ను నడిపించు చుక్క నీ నీవే కదా నీవే కదా నన్ను కాపాడు దురుకంబు నీవే కదా నీవే కదా నీదు వాక్యంబు సత్యం వేగా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 నీకు సాటి ఎవ్వరు వేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు నడిపించుమోసువా నాకు నిరతంబు మదిలో నా నీ ధ్యానమే నీ ధ్యానమే నేను స్వరమేత్తి వినిపించు గానమే నినమే నాకు నీ వేగ సర్వస్వము నీదు నామం వేయాదారమా నాకు సర్వేశేశ్వరుడనీ వేగా నిన్ను స్ంతు నోయేసు నాకు సర్వేశేశ్వరుడనీ నిన్ను స్ంతు నోయేసు జీవిత యాత్రలో నాదు గురి నీ వెగా నీకు సాటి ఎవ్వరు వేసువా నీవు నడుచావు గరటాలపై నన్ను నడిపించుమోసువా నాదు హృదయం నీ దివ్య సదనం వెగా సదనం వెగా చిత్త ముద మారిగా ముద మారిగా నా దురుదయా లెక్కినా నీదు ఉపకారములు వేసవా వేటి కొరకేమి చెల్లితును కోయే దుస్తులందుకో వేటి కొరకేమి చెల్లితును నాదు స్థుతులందుకోయసవా జీవిత యాత్రలో నాదు గురి నీవెగా నీకు సాటి ఎవరు వేసవా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించుమోస నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించ చేసుకొని మనము వాక్యాన్ని స్టార్ట్ చేసుకున్నాము ప్రార్థన స్థితి స్థితి స్థితి స్తోత్రం స్తోత్రం పరశుద్ధాత్మ దేవ కృపా కలిక రంగుల దేవ మహోన్నత సర్వోన్నత సర్వశక్తివంతుల రాజరాజం ఏసతాన్ని మాకు ఇచ్చినటువంటి సమయం బట్టి లెక్కలు వీలాది వందనాలు సుత్రుల సేవికలు చదిస్తున్నాను వాక్యాని ప్రభాతాన్ని నేను రోజునగా ప్రభా ఏసి ఆ ప్రభా మా సొంత జ్ఞానాన్ని కొట్టి పారేసి ప్రభాతం మీరే మాత్రం నడిపించడం ప్రార్థిస్తున్నంత మీరే ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని గురించి మీరే మాట్లాడడం ప్రార్థిస్తున్నారు నా నా సొంత జ్ఞానం కొట్టి పారేంతండి వారికి ప్రభాతం చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి ప్రభాతాన్ని మార్పు జీవితం అనుగ్రహించండి ప్రభాతాన్ని మార్పు కలిగే జీవితం అంద కలిగించి ప్రభా వాని ప్రభాతాన్ని మాట్లాడమని ఏసి క్రీస్తు ప్రార్థిస్తున్నాను నా ఫస్ట్ థర్డ్ చాప్టర్ నేను నేను ఈ వాక్యం చెప్పాలనుకుంటున్నాను అయితే ఈ వాక్యం చెప్పాలని వాక్యం ప్రతిరోజు అది అదే చెప్పాలా వేరే అంటే అనుకుంటున్నా ఉన్నాను ఏసీఆర్ ప్రభా మరి ఏ వాక్యం షేర్ చేయాలని అర్థం నాకు నేనైతే రోజు చదువుతున్నాను కానీ ఇది నాకు నేను చదువుకున్న డైలీ వాక్యం కాకుండా ప్రభావ మీరేం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడిన ప్రభా అంటే నేను చాలాసేపు ఇంకా అనుకుంటున్నా అనుకుంటూనే ఉన్నాను దేవుడు మాట్లాడండి ఇక్కడ ఇది ఫస్ట్ కొరెన్థియన్స్ థర్డ్ చాప్టర్ లో నుంచి అయితే నాకు ఇదే చెప్పాలని దేవుడు అంటే వృధంలో దేవుడు మనతో మాట్లాడుతున్నా జరిగింది మీకు అందరికి తెలుసు మనతో సో నేను అనుకున్నప్పుడు నాకు ఈ వాక్యం నేను నార్మల్ గా చదువుకున్నాను కానీ ఈ వాక్యం దేవుడు మళ్ళీ మాట్లాడ మళ్ళీ ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు ఇక్కడ ఫస్ట్ కొరెన్థియన్స్ థర్డ్ చాప్టర్ ఆల్మోస్ట్ వాళ్ళు తెలుసు మనం చాలా మంది కలిసార్లు కూడా మనము వాక్యం వింటుంటాం అయినప్పటికీ దేవుడు మన మనతో ఎన్నో సార్లు ఒకే రీతిగా ఒకే ఆత్మ అందరం ఒకే రీతిగా ఆలోచనలు కానీ మన ప్రతి ఒక్కటి కూడా కలిసిలాగా దేవుడు ఆత్మ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ మనం ఒకటిలాగా ఆలోచన చేస్తాం సో ఈ వాక్యాన్ని మనందరితో మళ్ళీ ఒకసారి దేవుడు మాట్లాడుతున్నాం నేను మళ్ళొకసారి చెప్పాలనుకుంటున్నాను ఈ వాక్యము సో ఇక్కడ సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాటలాడ లేకపోతే అయితే ఇక్కడ పౌరు భక్తుడు అప్పుడు ఆయన ఎన్నో వాక్య ఆత్మ ద్వారా ఆయన రచించి కదా మనకి తెలుసు ఆయన ఎన్నో వాక్యం మన దేవుడు చెప్పిన వాక్యాలన్నీ దేవుడు మాట్లాడినీ కూడా ఆయన మన పంచుకున్నాడు ఇక్కడ ఇక్కడ కూడా ఆయన చెప్పిన సహోదరులరా అయితే ఆత్మ సంబంధ సంబంధులైన మనుషులతో మాట్లాడిన నేను మీతో మాట్లాడలేకపోతున్నారు అంటే ఆత్మ సంబంధం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం ఆత్మ సంబంధులమే ఉన్నాం ఆత్మ సంబంధులమయ్యే ఉన్నాం మనం అందరం అయితే ఇక్కడ ఎట్లుంటారంటే ఈ లోకంలో అందరూ శరీరకమైన సంబంధాలతోనే కలుచుకొని అట్లా ఉండి నడుచుకుంటుంది చాలా మంది సో ఇక్కడ ఫస్ట్ స్పష్టంగా చూడండి ఆత్మ సంబంధులైన ఓకే మనము ఆత్మ సంబంధులమై ఉండాలి మనుష్య సంబంధం అంటే మనిషిని ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ వాళ్ళ ఈ ఈ ఫ్యామిలీ ఒకటే అట్లా కాకుండా ఆత్మ సంబంధమైన అంటే ప్రతి ఒక్క లోకంలో ఎక్కడున్నప్పటికీ కూడా మనం ఆత్మ సంబంధులమయ్యే ఉండాలి అది దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ మనతోని ఆత్మ సంబంధులమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది అంటే ఈయన ఏమంటుంది దేవుడు ఎందుకని ఆ విధంగా అంటే మనం అందరం ఆత్మ సంబంధమే మనము ఇక్కడ ఇంకా ఇతరులతో మనం ఆల్రెడీ ఒకసారి దేవుడు నమ్ముకున్న తర్వాతకు ఆత్మ సంబంధులమయ్యే ఉండాలి అని అట్లా మాట్లాడలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే ఇప్పుడు నేను అనుకున్న వాక్యాన్ని మీ గురించి షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్ గా దేవుడు మాతో మాట్లాడుతూ ఉంటాడు చాలా మనము ఇప్పుడు వాక్యం వినాలనుకున్నప్పుడు కూడా నేనైతే చాలా సార్లు నాకు ఏదైతే వినాలనుకుంటున్నా అదే నేను చంద్రశేఖరం చెప్పినప్పుడు ఇంకా రోజు ప్రతిరోజు బ్రదర్ మాట్లాడే వాక్యం పంచుకునే వాక్యాన్ని కూడా నాకు కనెక్ట్ అయ్యే ఉంటది అంటే ఇది ఒక ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైనది అనమాట ఇది మనకి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు సో ఆ విధంగా ఎందుకు మాట్లాడలేకపోతుంది అంటే ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధం అయితే ఉండమో ఇతరులను మనం ఆ విధంగా చూడము ఆత్మ సంబంధమైన మనం లేనప్పుడు అంటే దేవుని ఆత్మ ఆత్మ సంబంధం దేవుని ఆత్మ కూడా కలిగి ఉంటది అప్పుడు మనకి అప్పుడు ఏమవుతుందంటే మనకి వీకెన్ రిలేట్ అనమాట ఇక్కడ ఉన్నా కూడా మనం అనుకున్నది ఇప్పుడు చూడండి దేవుడు తప్పకుండా ఇప్పుడు పౌలు మారు మనసు కూడా ఆయనే దమస్క మార్గం వెళ్తున్నప్పుడు ఆయన అంత ముందుకెతే దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎంత నింసించు తర్వాత ఆయన మారుమార్చుకోలేండు దేవుడు ఆయనతో మాట్లాడం అప్పుడు అప్పుడు ఇక్కడ ఆయనే దేవుడు మాట్లాడిన విషయాలన్నీ ఆయనే ఇతరులతో షేర్ చేసుకున్నాడు అంటే ఆత్మ సంబంధమైన విషయాలన్నీ ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే శిష్యులతోని ఆయన మంది శిష్యులతోని ఫస్ట్ ఆయన లేడు కదా లేనప్పుడు ఆయనే ఏసయ్యా ఆయన వాళ్ళతో మాట్లాడే విషయాలు కూడా ఈయన తెలిసి ఎట్లా తెలిసినాయి ఆత్మ సంబంధమైనది కాబట్టి దేవుడు ద్వారా దేవుని ఆత్మ ద్వారా అంటే ఆత్మ సంబంధమే కలిగి ఉన్నప్పుడు అలా అలా తెలిసిపోతా మనకి దేవుడు ఆ విధమైన ఆత్మను మనందరికీ ఏక ఆత్మ ఇస్తూ ఉంటాడు సో ఇక్కడ ఆయన ఇట్లా మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధంగా లేమనుకో మనకు చెప్పే వాక్యం కానీ మనకి అర్థం కూడా కాదనమాట అందుకని ఇక్కడ దేవుడు మాట్లా ఇక్కడ మాట్లాడుతున్నారు శరీర సంబంధులైన మనుషులే అనియో అంటే శరీర శరీరకమైన మనుషులు మనుషులు అంటే శరీరకంగానే ఓన్లీ ఫర్ లివింగ్ పర్పస్ అంటే తిని ఓన్లీ వి ఆర్ జస్ట్ లివింగ్ ఫర్ అర్నింగ్ అండ్ స్టేయింగ్ అంతే అట్లా అనుకుంటే అదొక శరీరక సంబంధమైనలాగా ఉంటుందన్నమాట అదే ఆత్మ సంబంధం ఆత్మతో ప్రతి ఒక్కటి మనము ఆత్మ సంబంధం మనం ఇక్కడ కాకుండా ఆత్మ ఈసే ఆత్మ కలిగి మనము ఉండగలుగుతాం అనమాట శరీర సంబంధమై ఉంటే మాత్రము మనకి తెలిసిపోతూ ఉంటుంది మనకి మనకే తెలిసిపోతుంది మనం శరీరకంగా ఉన్నామా ఆత్మీయంగా ఉన్నామని ఎప్పుడైతే నువ్వు శరీరకంగా ఉంటావో నీకు మనకేమవుతుంది మనము ఇతరులు చెప్పే వాక్యం కానీ అర్థం కాదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాక్యం కూడా అర్థం కాదు ఆత్మ సంబంధం ఉన్నప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది అంత ముందుకు నేను వాక్యం చదువుతున్నా అది నేను ఎట్లా అంటే నార్మల్ గా అందరూ మాట్లాడేలాగానే అట్లా అనుకొని ఫస్ట్ మాట్లాడుతుంది బట్ వాట్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ అన్నది నాకు ఫస్ట్ అర్థం కావచ్చు సో తర్వాత నేను చదువుతూ చదువుతుంటే ఆత్మ సంబంధం వాక్యలు జరుగుతాయి దేవుడు అప్పుడు మా నాతో మాట్లాడండి అనమాట అంటే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాం మన చెవులు విప్లభాలు అవుతాయి అప్పుడు ఆచ సంబంధంలో ఉండగలుగుతాం శరీరకంగా ఉన్నంత సేపు మనకి ఏం కనిపి అదే శరీర సంబంధులైన మనుషులే అనియో ఆయన అక్కడ అనుకున్నారు అప్పుడు దేవుడు మాట్లాడండి అయితే ఎందుకు చెప్తా మన శరీరకంగా ఉంటే మాత్రం మనకి దేవుని స్వరం కూడా విడిపోయో దేవుడు మనకి అర్థం కాదు ఇంకా సో ఇక్కడ చూడండి క్రీస్తునందు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడ అసి వచ్చాను ఇక్కడ ఇక్కడ అప్పట్లో దేవుడు అంటున్నాం ఇప్పుడు మనతో కూడా అంటున్నాం మనం ఇంత నమ్ముకొని శరీరకంగా ఉంటే కనుక మనం ఎట్లున్నట్లుంటే పసిబిడ్డల వాళ్ళే ఉంటామని అర్థం అనమాట పసిబిడ్డలకి అయితే ఏం తెలియదు కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి మంచి చోటు ఏం తెలియదు చిన్న పిల్లలకి వాళ్ళు కూడబడిన అంటే ఎనిథింగ్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ దాని తర్వాత ఏమవుతుంది ఆత్మలో వాళ్ళకి ఎట్లా కలుగుతుంది ఎట్లా ఎమోషన్స్ ఉంటాయి అవన్నీ ఏం తెలియదు ఒకవేళ మనం కూడా ఆత్మ సంబంధం కాకపోతే శరీరకులు శరీరకులు శరీరకంగా ఉన్న ఎడలా వరణం కూడా అంతే ఇక పసిబుడ్డల వల్లే ఉన్నట్లు అయితే దేవుడు మనకి ఆల్రెడీ ఇన్నిసార్లు మనము ఇన్ని ఇయర్స్ నుంచి కూడా ఇంకా అట్లనే దేవుడు మనతో అంటున్నాడు ఈ రోజు మనం ఎంతమంది ఆ విధంగా ఉంటున్నామో ఇంకా అట్లనే ఉంటే ఎంత అది ఎంత తప్పు అది దేవుడు ఎంత బాధపడుతున్నాడు అక్కడ మాట్లాడవలసి వచ్చాను అని చెప్తున్నాడు అప్పటిలో మీకు బలము చాలాకు పాలతోనే మిమ్మను పెంచి తింది కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు ఇప్పుడు మనం పసిపిల్లలకి అన్నం పెట్టి మనము వాళ్ళకి పాలు పోస్తూ ఉంటాం చిన్నపిల్లల పసిపిల్లకి ఎట్లా అంటే వాళ్ళకి పాలు పోతారు ఇక్కడ ఈ లోకం చూసుకుంటే కనుక అదేవిధంగా ఇక్కడ ఆత్మీయ సంబంధమైన వాటి కోసం ఆత్మ సంబంధమైన వాటిలో కూడా మనం ఎట్లున్నామంటే చాలా ఇప్పుడు కూడా మనం ఇంకా పసిబిడ్డల వల్లనే అంటే అంత వాక్యం కూడా ఇంకా ఏం జ్ఞానం లేనట్టు ఆ విధంగా ఉండిపోతున్నాం అనమాట అయితే మనం చూసుకోవాలా మనం నిజంగా నేపు ఎట్లుంటున్నామా అని ఎన్నిసార్లు వింటుంటాం గ్రద్దిస్తూ ఉంటారు ఎన్నోసార్లు వేరే మనకు బ్రదర్స్ ద్వారా సిస్టర్స్ ద్వారా మాట్లాడుతూ మనకు మనతోనే దేవ వాక్యంధరం మనతోనే మాట్లాడుతూ ఉంటారు మరి మాట్లాడినప్పుడు చూడండి మనకి మాట్లాడ గ్రహించుకోవాలి కదా అయినా కూడా స్టబ్బన్ గా ఉంటుంటాం అనమాట చాలా సార్లు అట్లా ఉంటే ఇంకా మనము ఆత్మ సంబంధం అసలు కానీ కదా వాక్ నువ్వు మనము అంటే వాక్యం చదువుతున్నావు ఉంటున్నాం కానీ ఇంకా దానికోసం మీకు తెలుసు ఎవ్రీథింగ్ సో ఆ విధంగా ఎంతమంది అయితే మనం ఉంటున్నాము పసిబిడ్డల వల్ల ఇంకా ఉంటున్నావా లేదా అన్నది ఫస్ట్ చూసుకోవాలి ఇక్కడ నువ్వు ఎంత ఇంకా నీకు నీ ఇతరులు చెప్పేలాగానే ఉంటున్నారా వాక్యాన్ని లేకపోతే నువ్వు ఇతరులకు పంచుతున్నావా నువ్వు అర్థం అవుతున్నావు లేదా నీకు అర్థం కావట్లేదు అంటే నువ్వు శ్రీరకంగా ఉన్నావు ఇంకా ఇంకా పసిబిడ్డల వల్లే ఉంటున్నావు అనమాట మన అంతేకా పసిబిడ్డలకు అర్థం కాదు అట్లాగే ఇప్పుడు మనం మనం ఆత్మీయం కలిగినప్పుడు పసిబుడ్డల వల్లే ఉంటదనమాట అప్పుడు మనకి ఇతరులు సాయం చేయాల్సి వస్తుంది కానీ దేవుడు మనకి చెప్తున్నాడు ఇక్కడ మనం పసిబుడ్డల వల్లనే ఉన్నాం అప్పుడు దేవుడు మనం స్టార్టిలో దేవుడు నమ్ముకున్నప్పుడు మనకి తెలీదు మనకి పశుద్ధ ఆత్మ ఎట్లా పశుద్ధ ఆత్మ అంటే మన దేవుళ్ళతో సమయం ఎట్లా మనకు తెలియదు అనమాట పసిబుడ్డల వల్లే ఉంటుంటాం ఇంకా కొన్ని కొన్నిసార్లు అయితే ఇప్పుడు ఇది పసిబిడ్డల వల్ల ఉంటుంటాము కొన్ని కొన్నిసార్లు అయితే ఇంకా మొత్తమే ఇంకా ఏం ఆత్మీయంగా నేను ఆత్మీయంగా మొత్తం ఇంకా ముసలిలాగా అట్లా అంటే యవనమంతా లాస్ట్ ఇంకా ముసలితనంలో ఉన్నప్పుడు కూడా అట్లా కూడా ఉంటుంటారు అనమాట మనం ఉండడానికి వీళ్ళ దేవుడి మాట్లాడుతున్నాం ఎన్నో విధాలుగా దేవుడు మన మనం కూడా దేవుడు ఏమంటుంది మనకి చెప్పినా మనం ఇవ్వనంగా అంటే ఎవ్రీథింగ్ మనము ఆత్మలో ఉన్నప్పుడు మనకు అన్నీ అర్థమైపోతాయి ఏమో దేవుడు మాట్లాడుతున్నాం అయితే మీతో మాట్లాడాల్సి వచ్చి అప్పటిలో మీకు బలము చాలాకపోయినందుకు అప్పుడులో స్టార్టింగ్ లో మనం దేవుడు నమ్ముకున్నప్పుడు మనకు తెలీదు బట్ మనకు తెలుసు మనం ఎన్ని నమ్ముకున్నాం ఓకే ఒకవేళ మీరు రీసెంట్ గా నమ్ముకున్న కూడా ఏమవుతుంది దేవుడు మనతో ఆత్మతో మాట్లాడినప్పుడు నీవు పసిపిటల్ ఉండవు అప్పుడు కూడా నువ్వు మొత్తం అన్ని ఎదిగి దేవుల్లో దేవుడు తర్వాత చెప్పే అంత స్థాయిలో దేవుడు నువ్వు ఇంకా పసిపిటల్ వల్ల ఉంటా ఇంకా అది అట్లనే ఉండిపోతుంది ఇంకెప్పుడు గ్రహించలేమన్నమాట అంటే కొంతమందికి గ్రోత్ ఎట్లా తక్కువ ఉంటుందో అట్లా అయిపోతుంది అనమాట అలాంటి వీక్నెస్ మనకి ఉండకుండా చూసుకోవాలి మనం వాక్యంలో అయితే ఇక్కడ దేవుడు మళ్ళీ ఏం మాట్లాడుతుందంటే మరి మరి ఇంకా శరీర సంబంధులై ఉండవలేనని ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా అని దేవుడు అంటున్నాడు ఒకవేళ మనము నిజంగానే పసిపిల్లా ఆత్మ సంబంధమే కాకుండా శరీరకంగా ఉంటే మాత్రం మనం బలహీనులమే ఉండవన్నమాట ఖచ్చితంగా చెప్తుంది మనకి అంటే మనం ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన వాటి కోసం జాగ్రత్త పడాలన్నమాట వాటి కోసం ఎక్కువ ఆలోచన చేయాలి మనం ఆత్మ సంబంధమైన వాటి మీదనే జ్ఞాసం ఎక్కువ శరీరకమైన అంటే అప్పుడు ఆత్మ సంబంధం అంటే నీలో ఆ తొమ్మిది ఆత్మ ఫలాలు నీలో ఉండాలి అది శరీరంగా ఉండం అనుకో ఇంకా చెడ్డ గుణాలే ఉంటాయి ఈ లోక సంబంధమైన కోపము ఈ ద్వేషము ఇంకా ఉపచారము ఇంకా దురాలోచనలు ఇవన్నీ ఉంటాయి అది శరీరంగా అర్థమైపోతుంది బట్ మనలో నిజంగా ఆ తొమ్మిది ఆత్మఫలాలు ఉంటే మనం తప్పకుండా మనము ఆత్మ సంబంధమే ఉంటాం అది ఇతరులకు కూడా ఆత్మద్వారం మనం గ్రహించగలుగుతాం సో అది మీలో అసూయ కలహములు ఉండగా మీరు శరీర సంబంధులే మనుష్య రీతిగా నడుచుకుని వారు ఇప్పుడు చూడండి మంచి చెప్తుంది స్పష్టంగా మనము అసూయ కలహము ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు మనం అసూయ అన్నది చాలా చాలా డేంజరస్ అనమాట ఎవ్రీథింగ్ ఏదైతే వర్లీ ఉందో ఏదైతే శరీరకం ఉండో అవన్నీ మీలో అసూయ కలహమును ఇవి ఉంటే కూడా అసూయ అయితే చాలా చాలా డేంజర్ గా ఈ ఇప్పుడు ఎట్లా వస్తాయి తనం చూసినా ఇప్పుడు కొంతమందికి వాళ్ళు నచ్చకపోతే అసూయపోతున్నారు మంచిగానే అసూయపోతుంటారు ఇవన్నీ కూడా శరీర క్రియలు అన్నమాట ఇవన్నీ మీరు అవన్నీ ఉంటే శరీరకంగానే మనం ఇంకా అందుకే ఫస్ట్ మనం చూసుకోవాలి నువ్వు నిజంగానే నువ్వు నువ్వు వాక్యం చెప్తున్నావు మళ్ళీ వాక్యం చెప్పినప్పుడు మనం ఇతరుల ఆత్మీయంగా చెప్పాలి ప్రార్థన చేస్తాం ప్రభా ఆత్మ నడిపించే దైచర్యాలని అంటాము మళ్ళా ఇవన్నీ ఉంటే మనకి ఎంత ఎంత ఆశయం కదా దేవుడు దేవుడు మనల్ని అప్పుడు అబద్ధికులుగానే పిలుస్తాం మనం తిరుతలు ఎప్పుడైనా మనం ఎన్నుకున్న కానీ ఆయనలో ఉండాలని దేవుడు మన దేవుడు కోరుతా ఉన్నాడు సో ఇక్కడ మనము శరీర సంబంధం మనుషు మనుష్య రీతిగా నడుచుకుని కార ఒక్కడు నేను పౌలు వాడను మరి నేను అపోలు అపోలు వాడను అని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులై మనుషులు కారా ఇప్పుడు నేను కదా మనము ఆత్మ సంబంధం అయినప్పుడు ఆత్మీయంగానే మాట్లాడుకోవాలి కదా నేను ఈ పలానా మనిషి చెందిన ఈ పలానా మనిషి అట్లా చెప్పుకున్నప్పుడు అదే ఒక శరీరకంగానే ఉంటుంది అది అదే అంటుంది ఒక్కొక్క ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి ఇప్పుడు మనము ఇప్పుడు వాక్యం తింటున్నాం మనము దాంతో ఇప్పుడు నాకు నేను ఎట్లా నేను కూడా వాక్యం విని మనము ఆ బ్రదర్స్ సిస్టర్స్ అది గ్రహించినప్పుడు అది విశ్వసించి మనము ఆ వాక్యం విశ్వాసం ఎట్లా పెడతాం వాళ్ళు విశ్వసించి నడుచుకునే మనం కూడా విశ్వసించి నడుచుకుంటాం ఆ విధంగా విశ్వాసం ద్వారా కూడా ఆత్మ సంబంధం అనమాట ఓకే నేను నాటి తిని నీళ్లు పోసాను బుద్ధి కలుగ చేసిన వాడు దేవుడే చూడండి ఇప్పుడు ఎవ్వరు పెట్టినా ఇప్పుడు ఎవరి ద్వారా వాటిలే ఉన్నా కూడా ఆత్మ సంబంధమైన విశ్వాసం అది ఎదగాలంటే అది ఎవరి వల్ల అవుతున్నది అది వేసే దేవుడు అదే అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ నేను నేను నాటి ఇప్పుడు ఇప్పుడు పౌలు పౌలు కానీ అపోలు ఓకే అపోలో వీళ్ళు ఎవరైనా కూడా పరిచారకులే కదా వాళ్ళు వాళ్ళు పరిచారం చేసేది మనం కూడా పరిచారం చేస్తున్నాం బట్ కార్యం ఎట్లా జరగాలి ఇప్పుడు ఒక్క ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారు వారి ద్వారా మీరు విశ్వసించి తెలియదు ఇప్పుడు వాళ్ళ ద్వారా నా ద్వారా కొంతమంది మీ ద్వారా కొంతమంది ఇంకా అట్లా అది చాలా ఇంపార్టెంట్ మనకి సో వాళ్ళు విశ్వసించినప్పుడు విశ్వసి విశ్వసిస్తారు కానీ ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు నేను నాటి మనం నాటుతాము మళ్ళీ వాళ్ళ నీళ్ళు కూడా భోషణ కూడా కానీ వృద్ధి అది పెరగడానికి దేవుడే సాయం అదేవిధంగా ఇప్పుడు మనం ప్రార్థన మనం చెప్తున్నాము వాటి ఇది ఆత్మ సంబంధమైన ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్లస్ ఇంకా ఈ కార్యం జరుగుతూ ఉంటాడు అక్కడ దేవుడు కార్యం చేశాడు అంటే దేవుడే కార్యం చేయాలి అక్కడ మనం ఏం చేస్తారు ఈ మధ్య ఇప్పుడు కాలంలో ఏమవుతున్నా చాలా మందికి నేను చేసిన కాబట్టి నా ద్వారానే వాళ్ళు ఇచ్చింద్రు నా ద్వారానే వాళ్ళు ఆ విశ్వసించారు అని చాలా మంది అనుకుంటారు కానీ వాళ్ళు వృద్ధి చెందాలంటే ఆత్మీయంగా ఆ దేవుడే దేవుడే సహాయం చేయాలి మనకి దేవుడే వాళ్ళని మన దగ్గర మన మనము వాటిని ఫస్ట్ ప్రాధాన్యం ఏం చేసుకోవాలంటే నాతో మాట్లాడి చూడతే నా నా దేం ఏం చెప్తుంటారంటే మనం ప్రాధాన్యం చేసుకోవాలి దేవుడు మన వాక్యం వినడానికి ఎవరైతే రావాలని ఎవరిని పంపిణీ వాళ్ళని ఉంటారు వాళ్ళే వినగలుగుతారు మనం చాలాసార్లు మనం మిస్ అయిపోతూ ఉంటాం కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల కానీ దీస్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్స్ విల్ అని మనము ఇక్కడ తెలుసుకున్నాం ఇక్కడ కాబట్టి వృద్ధి కలుగా చే దేవునితోనే కానీ నాటి వాడిలోనైనా నీళ్ళు పోయే వాడిలోనైనాను ఏమయూ లేదు ఇది మాత్రం గ్రహించండి ఇప్పుడు ఎవరి ద్వారా విశ్వాసం ద్వారా ఏసీ ద్వారా ఆత్మఫలము అదొక ఆత్మఫలము విశ్వాసం ద్వారా అంటే అది ఏసీ ఇచ్చినది ఆ దాని ద్వారానే దేవుడు క్రియ జరిగిస్తున్నాడు ఇక్కడ మనకి అందుకే మనం ఒక వర్క్ చేస్తున్నాం దేవునికి దేవుడు సో ఆ దేవుడు తెలియబలసిన మనకి ఈరోజు నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే ఒక్కటే ప్రతి వాడు తాను చేసిన కష్టము కొన్ని అది జీతము పుచ్చుకునము ఇది కంపల్సరీ చెప్తున్నాడు మనము ఎంతో బాధపడి కొంతమంది ఇట్లా సేవ చేయడానికి అది ఎందుకు ఇది జస్ట్ ఏ వినరు కూడా వినరు అక్కడ పోవాలా ఇక్కడ చెప్పి ఆపేస్తారు కొంతమంది జస్ట్ ఇట్లా అనుకొని లేకపోతే వేరే ఫోర్స్ వల్ల ఇట్లా అవుతుంటది కానీ అది కానే కాదు మనము చూసినాం మనం కోసం కూడా చూసినాం యువన ఇట్లా తప్పించుకున్నాడు మనం కూడా ఇట్లా తప్పించి మనము చూసినాము ఇదే విధంగా ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనకి మనము ప్రతి వాడు తను జీవిత కష్టం కలిగి జీతం పుచ్చుకోవడం ఇప్పుడు మనం చేసినాము చేసిన సేవ ఏదైతే ఉందో దేవునికి దేవుని చిత్త ఇది కాకుండా దేవుడు ఏ పని ఆయన మీద విశ్వాసం మెట్టు చేసిన ప్రతి దానికి కూడా ఇతరులకు చెప్పినప్పుడు దేవుడు అది ఆత్మ సంబంధమైన వాటి ఆత్మ సంబంధమైన జీతం దేవుడు మనకి ఇస్తాము అది శరీరక్కను ప్రకృతి విధమంగాను దేవుడు మనకి ఇస్తా ఉంటాం అనమాట మేము దేవుని జత జత పనివారమే ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహములై గృహమునై ఉన్నారు ఇది చూడండి ఇంత గొప్పగా మాట్లాడుతుంది దేవు ఈరోజు మేము అంటే జత పనివారం ఉంటే దేవునితో సహా దేవు మనతో కూడా నడిపిస్తుంది అనమాట దంపానియన్స్ అనమాట మనకి ఇప్పుడు మనం అందరం కూడా దేవునికి జత పనివారం లాగా ఉంటుంది దేవుని చెప్పినప్పుడు అత దేవుడు ఇంత మంచిగా పోలుస్తున్నామని మనం కూడా దేవు జత పని వారమే ఉన్నామని దేవుడు మనకి ఆత్మ సంబంధమైన వాళ్ళతో ఈ విధంగానే అని చెప్తున్నారు దేవుడు విఆర్ ఓకే జత వారమే ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు మనం ఎట్లున్నాము దేవుని వ్యవసాయము ప్లస్ ఇంకా దేవుని గృహమునై కూడా ఉన్నాం ఇవన్నీ దేవుడు చెప్తున్నారు గొప్పగా మాట్లాడుతుంది చూడండి ఈ సేవ ఇప్పుడు ఇది దేవుడు మనల్ని ఏమంటున్నాడు ఆత్మ సంబంధములుగా ఉండాలి మనము పసిపిల్లల వల్లే ఉండకుండా ఆత్మ సంబంధం మీరు కలిగి ఉండి ఈ వర్క్ చేయడానికి దేవులని ఎన్నుకున్నావు కానీ ఇంకా అట్లనే ఉంటే ఎంత బాధకరం ఉంది సార్లు వింటున్నాం కదా అంటే మనము ట్రై చేయాలి అట్లీస్ట్ ప్రార్థన చేయాలి మనకి మనం ఏకంగా లోన్లీగా దేవుడితో ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తాం ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తామో దేవుడు అంతా మాట్లాడుతూ ఉంటాడు నేను కూడా ఎన్నోసార్లు నాకు అప్పుడు తెలియన తెలియదు నేనేమనుకుంటే ఓకే దేవుడు ఒక్కసారి మాట్లాడు వింటాడు కదా జస్ట్ అయిపోతుంది అట్లా అనుకున్నాను కానీ మన సహవాసం అంటే మనం ప్రార్థనలో ఎంత సేపు కూర్చున్నంత శక్తి పొందుకున్న ఆత్మ సంబంధులుగా అప్పుడు ఉండగలుగుతామని నేను తెలుసుకున్నా అది చాలా చాలా ఇంపార్టెంట్ నార్మల్ గా వన్ టైం టూ టైం చేసి వదిలితే అసలు కాదది దేవుడు అంటే అట్లా చేస్తే అది వేరే ఇప్పుడు అదే అనుకున్నా కంపల్సరీగా మనం ఎప్పుడు టైం అప్పుడు దేవుళ్ళు కూర్చొని ప్రార్థించడం అన్నది ఎంతో ఇంపార్టెంట్ అని నేను మా ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇక్కడ నార్మల్గా నార్మల్ గా అనుకున్నాను ప్రేయర్ ఒకటి ఇట్లా చేస్తే అయిపోతాను కానీ మనం ఇట్లా గడప దేవుడిలో మనము మన పర్సనల్ ప్రేయర్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనేది నాకు తర్వాత అది అది ఒకటి దట్ ఇస్ వెరీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని దేవుడు నాకు మాట్లాడి సో మనం ఇప్పుడు ఎవరైతే లేమో మనము ఆత్మీయంగా ఉండాలంటే తప్పకుండా మనము పర్సనల్ ప్రేయర్ చేసుకోవాలి ఎన్ని ఎన్నీ అవర్స్ చేసుకోవాలి నార్మల్ గా మినిట్స్ చేస్తే కాదు నార్మల్ బట్ అవర్స్ అవర్స్ మనం అంతా చేస్తా ఉంటే తప్పకుండా మనతో మాట్లాడుతున్నాం మనం చాలా బలంగా ఉండగలుగుతాము అప్పుడు పసిపిల్లల వల్ల ఉండడానికి మనం ఇంకా మనము ఇతరులకు చెప్పే పరిస్థితే అంటే ఆ విధంగా మనం ఆత్మీయంగా మనం బలపరచాం అనమాట దేవుడు మాట్లాడుతుంది ఈరోజు అప్పుడు అప్పుడు ఆత్మీయ బల బలం పొందుకొని ఆత్మీయం ఉన్నప్పుడు మనము దేవుడు ఎట్లా ఆత్మీయంగా నడిపించి ఆ విధంగా మనము చేసినప్పుడు మనం ఆ రోజే తప్పనివారమే ఉంటాం శరకంగా ఉండి చేస్తే మాత్రం అది కానే కాదు ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేనే నేను ఏర్పరిచారైన శిల్పకారుని వల్ల శిల్పకారుని వల్లే పునాది వేసి తిని ఇప్పుడు ఇది ఒక పునాది నా ఏసేయా ఏసేయా ఆయనతో మాట్లాడే విధంగా ఇది మనతో కూడా మాట్లాడుతున్నాడు సో ఇక్కడ చూడండి మరి ఒక్కడు దాని మీద పట్టుచున్నాడు దాని మీద ఎలాగో కట్టుతున్నాడో జాగ్రత్తగా చూసుకున్నాడు చూసుకునే వాళ్ళు నేను చూసుకునే వాళ్ళేనో అని రాసింది సో వేయబడినది తప్ప మరి పునాది ఎవడునూ వేయ నేరదు ఇప్పుడు ఇది ఇది చాలా చిన్న జాగ్రత్తగా తీసుకున్న మనము ఇక్కడ దేవుడు పునాది ఎవ్వరు అన్న కూడా కాదనమాట ఇప్పుడు చెప్తున్నాడు ఈ పునాది వేసుకరిస్తే ఏసి క్రీస్తే మన పునాది ఉన్నది అనమాట ఈ పునాది అనే ఈ మీదనే మనము ఉండాలని కోరుతున్నాం అనమాట మళ్ళీ మనం ఇక్కడ ఉన్నాం ఏ పునాదులో చూసుకోవాలి మనం ఫౌండేషన్ ఎక్కువ మనది మెయిన్ గా చాలా ఈ లోక సంబంధమైన వాటి మీదనే వేసుకుంటా ఉంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే మాట్లాడు ఈ పునాది ఏసి క్రీస్తే ఈ పునాది మీద బంగారము వెండి మెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాణి వాణి పని వెనబడును ఆ దినము దానిని తీటపరచును అది ఇక్కడ దేవుడు మాట్లాడు శరీరకంగా కాదు ఆత్మీయంగా దేవుడు మాట్లాడుతు శరీరకంగా మనం ఏం చేయడం అక్కడ అందుకు ఇవ్వాలనుకోండి ఇవన్నీ కాదు అక్కడ వేసే వేసేనే మన పునాది ఉన్నారు కానీ ఈ సంబంధమైన ఈ లోక సంబంధమైన శరీరక సంబంధమైన వ్యక్తులు ఉంటాడు అప్పుడు ఏమైందంటే ఆ దినం దానిని తీటపరచును అది అగ్నిచేత బయలుపరచబడను మరియు వాణి వాణి పని ఎట్టిదో దానిని అన్నీ పరీక్షించు పరీక్షించును అని ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మన మీకు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎట్లా పరిష్కారం మనం మనం చెప్పాల్సిన ఇక్కడ ఏం చెప్పాల్సి నువ్వు అసలు ఏం ఇంకా మనకి అంటే నో ఛాన్స్ ఎక్కువ డైరెక్ట్ గా అక్కడ మనకి క్లియర్ గా అనిపిస్తుంది ఇట్లా ఇప్పుడు నా ఉంటది అక్కడ మనకి దేవుడు అంటున్నా అది అగ్ని చేత బయలు పరచబడము అగ్ని ఎట్లయితే అన్నిటి ఇట్లా అంటే గోల్డ్ని గోల్డ్ ని మంగిబెట్టిన పెట్టుకుంటది అది దాంట్లో ఉన్నది అంతా వెందే హీద వాటర్ ఫోన్ అది మొత్తం కరిగి కలిగి అది ఏమైనా అంటే బయటకు వచ్చేస్తుంటారు ప్యూర్ గోల్డ్ ఒకటే మిగిలిపోతూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి నిలిచిన వాడు జీతము పూచుకున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు కంపల్సరీ మనము అందుకే మనము ఆత్మ సంబంధంలో ఉండి మనము చెప్తున్నామా లేదా మనం ఎట్లా ఉంటామా చాలా చాలా చోసుకోవాలి దేవునికి భయపడి మనం భయపడి ఉండి చూసుకోవాలి భయం లేకుండానే నడుస్తున్నారు ఈ లోకంలో అంటే చాలా మంది మనం ఎంత నమ్ము రియల్గా చెప్తున్నారు దేవుడు కనిపెడదా అని ఎవరు అట్లానే అనుకొని దూరం అట్లా తెలియదా కానీ మనకు ఖచ్చితంగా వాక్యం దేవుడు వాక్యమే ఉన్న దేవుడు మనకి దేవుడు త్వర మనం మీనగలుగుతాం దేవుడు మనతో సో ఎంత ఉన్నాం మరి ఎంత భయం భక్తితో ఉన్నాం అన్నది దేవుడు అంటూ మనకి జ్ఞాపకం చేసిన ఈ రోజు మనతో మాట్లాడుతున్నాం చాలా జాగ్రత్తగా చాలా భయం భక్తితో మనము ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ చూసారు కదా అది అగ్ని అగ్ని అది అది కలిసపడినప్పుడు స్టేటే కలిసి తెలిసిపోతుంది అంటే ప్యూర్ ఆర్ నాట్ అని మనం ఇట్లా ఉన్నాం కూడా తెలిసిపోతుంది అనమాట అయితే పునాదిలో ఒకడు కట్టిన పని నిలిచిన అది ఏదైతే నువ్వు చేయొచ్చు దేవుడిని వాటిని చెప్తావో వాట్ ఎవర్ ఇది దేవు వారికి నువ్వు చేసిన వాటికి నువ్వు ఏం చేసినా జీతం తప్పకుండా దేవుడి నీకు సో ఇప్పుడు ఏదైనా కూడా వాట్ ఎవర్ యుడు నువ్వు నువ్వు బ్యాడ్ చేసినా నువ్వు గుడ్ చేసినా కూడా దేవుడిని నమ్ముకున్నా నమ్ముకు నమ్ముకున్న తర్వాత నమ్ముకో నమ్ముకోక ముందు కూడా ఎవ్రీథింగ్ అయితే దేవుడు మనకి మాత్రము మంచి చా ఇచ్చింది ఆయన రక్త కడగబడితే మాత్రం దేవుడు మనకి మన మారుమ పొందిన ఎడలా అవన్నీ దేవుడు తూర్చేస్తాను కూడా మనతో వాల్దనం చేసిండు ఓకే ఇది కూడా మనం ఒకని పని కాల్చి వేయబడిన వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో తప్పించుకున్నట్లు రక్షింపబడును అందుబుర వాకిం దేవుడు మాట్లాడుతుంది ఒకని పని కాల్చి వేయబడిన వానికి నష్టం అందుకే మనం జాగ్రత్త పడాలన్నమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం వాకింగ్ చెప్తున్నాం కాబట్టి మనము చాలా ఉండి చేయాలన్నమాట వర్క్ చేసినప్పుడు వాకింగ్ చెప్పతో మాట్లాడినప్పుడు రాజు దేవుడు ఇదే కూడా ఇదే మాట్లాడుతున్నాడు సో సరే ఇక్కడ సిక్స్ వ్యవస్థ చూసుకుంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు చూన్నాడనియో మీరు ఇది ఇంకా స్పష్టంగా ఏమవుతుంది దేవుని మనం దేవుని ఆలయమై ఉన్నామని దేవుడు మళ్ళీ ఒక గుర్తుని అక్కడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుడు చెప్తున్నాడు మనము దేవుని ఆలయమే ఉన్నాము ఎంత ప్రసిద్ధంగా పెట్టుకోవాలి నువ్వు అది ఆత్మీయ ఆత్మీయంగా దేవుడు చెప్తున్నాడు మన శరీరం నువ్వు మన శరీరాన్ని కూడా దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా ఇప్పుడు మనల్ని దేవుని ఆత్మ నివసించున్నారని మనం ఎరగాలి కదా అది ఎరగకుండానే అందరూ చాలా మంది బ్యాక్ టు మూసుకొని తర్వాత ఇంకేందో చేసేసి అట్లనే అట్లా వాళ్ళు ఎట్లా అంటే నేను ఆత్మ సంబంధిని ఆత్మతో నేను దేవుడు నాలో ఉన్నాడు అని అసలు విశ్వసించారు జస్ట్ అయిందంటే నమ్ముకున్నామని నమ్ముకున్నావు అంతే కొంతమంది ఏమో ఆ మా మమ్మీ డాడ్ నమ్ముకున్నారు మా రిలేషన్స్ రిలేటివ్స్ నమ్ముకున్నారు అనే ఉద్దేశాలు ఉన్నారు కానీ ఇది నువ్వు నిజంగా ఎట్లా నమ్ముకున్నావు దేవుని నీలో నీలో ఉన్నాడు లేదా నువ్వు అసలు దేవుడు మనతో ఉంటాడు కానీ మనమే విశ్వసించకుండా అట్లనే వదిలేస్తా ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు మీరందరం మనం అందరం దేవుని ఆలయ ఆలయమై ఉన్నామని అంటున్నాడు దేవుడు మనలో ఆత్మవృతి ఆత్మ దేవుని ఆత్మ మనలో ఉండని దేవుడు చెప్తామంటారు స్పష్టంగా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయ ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమే ఉన్నారు ఇలా ఎంత స్పష్టం మనము దేవుని ఆలయం ప్రశుద్ధమై ఉన్నది వీరు ఆ ఆలయమై ఉన్నారు మనని అంత పరిశుద్ధం అట్లా దేవుడు ఆ విధంగా మనం దేవుడు చూసుకునే ఉంటారు ఎవరినూ తాను మోసపరు మోసపరుచుకుని కూడదు ఇప్పుడు చాలా మంది మనమే మనకు మనము మోసపరుచుకుంటున్నాము అది గ్రహించుకోండి ఎందుకంటే దేవుడు ఇది మాట్లాడుతున్న మనతో మనము దేవుని ఆలయమే ఉందని చెప్పి మనము ఈ విధంగా నడుచుకోవాలి మనం ఫస్ట్ చూసుకోవాలి రోజు దేవుడు చెప్తున్నాడు ఎవడునూ తను తాను మోసపరుచుకునకూడదు మనది మనం మోసపరుచుకోకూడదు నీలో ఎవడైనా ఈ లోకం అంటే తాను జ్ఞాని అని అనుకునే అను అవునట్టు వెర్రివాడు కావాలంటే చూసినా మనకు మనని ఇప్పుడు ఎన్నో మనం చూసినాం సామెతల గ్రంథంలో కూడా చూసినాం మనం మూర్ఖుడు తానే అనపరుచుకుంటాం అంటే ఆయన మూర్ఖత్వం అదేవిధంగా ఇక్కడ కూడా రాయ రాబో రాయబడి తాను జ్ఞాని అని అనుకున్న వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ జ్ఞాని అనుకున్న వాళ్ళు జ్ఞానం ఉంటారు అసలు నిజంగా చెప్పుకునే అవసరం లేదు కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారంటే వాళ్ళు ఎంత వెర్రి వాళ్ళుగా ఉండుతారు జ్ఞాని అన్నట్టు వెర్రివాడు కావాలని అయితే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే ఈ జ్ఞానం కూడా దేవుడు ఈ లోక జ్ఞానం అంతా దేవుని దృష్టికి వెళతనమే మరి ఈ లోక జ్ఞానం కోసం చాలా మంది కష్టపడతా ఉంటారు ఈ లోక జ్ఞానం అంటే అంత మనీ మైండ్ లాస్తూ నిజంగా నేను శరీరంగా ఉంటే ఈ మై మా ఇండ్ అనేది ఉంటది మరి మనము ఆత్మీయంగా ఉంటే నీకు ఆత్మ సంబంధమైన తిన్న ఎక్కువ అంటే మనకి అవసరానికి దేవుడు అన్ని ఆల్రెడీ ఇస్తా ఉంటారు విశ్వసించి వాళ్ళు ఉండగలుగుతారు అది మనకి దేవుడు అర్థం కూడా చేపిస్తుంది మేమేమంటున్నా ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు ఈ లోక సంబంధమైన ఉన్నప్పుడు మనం ఎట్లుంటామంటే ఈ లోక అయితే కూడా ఆలోచన చేస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు దేవుడు ఈ లోక జ్ఞా ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ప్రేరితనమే అందుకే ఈ లోక జ్ఞానం కోసం దేవుని నంది భయభక్తులు కలిగి దేవుని నంది భయభక్తులు కలిగినప్పుడు అది జ్ఞానము యొక్క మూలమంధ్యో ఆ జ్ఞానం ప్రశుద్ధ జ్ఞానం ఓకే పరిలోకమ కోసం కలిగిన జ్ఞానము ఈ లోక జ్ఞానం అన్ని వ్యర్థమే ఎంతో సంపాదించరు ఎంత చదువుతారు అంటే అది కూడా వ్యర్థమే ఎందుకు అంటే that is not equal to god that is not totally think for god ani devudu spashtam chesnadu ee loka gnanama gnanalu vari kuyuktillo aina pattukon pattukon mariyo gnanalu yojana llo vyadhamu vyadhamulani prabhu naku teliyunu chusune ikku gnanalu yojana llo kuda vyadhamulani ante ippu nenu em antna ee loka gnanamu ee lokamlo cheyadaniki anni ee lokamlo vale anni technology anni ఇదే వెతుకుతా వెతుకుతా ఉన్నారు కానీ ఆడ ఎంతమంది నశించిపోతున్నారు అన్నది ఏ మనిషి కూడా అంటే ఇంకా చాలా మంది ఎట్లా అంటే ఏది చేస్తే ఎక్కువ లాభం అట్లా పోయి అట్లా జ్ఞానం అట్లా అనుకుంటున్నారు ఇతరులను ఇతరులను మోసగించడం కానీ అది జ్ఞానం అనుకుంటారు ఇతరులు డబ్బు సంపాదించడమే జ్ఞానం అనుకుంటారు ఇవన్నీ ఉంటాం కానీ అవన్నీ వ్యర్థమే ఇంకా మాట్లాడుతున్నాం అని ఇక్కడ చూడండి జ్ఞానుల ఆ యోచనను వ్యర్థములని ప్రభువులకు తెలియను అని రాయబడి ఉన్నారు కదా కాబట్టి ఎవడును మనుషుల ఎందు అతిశ ఇంపకూడదు చాలా మంది మనుషులందే అతిశయతుంటారు అనమాట వాళ్ళే మా వాళ్ళని తీసుకొని వీఆర్ ఆల్సో సేవ్ బికాస్ ఆఫ్ హిమ్ అంటే వాళ్ళ అట్లా అతిశయపోతుంటారు వాళ్ళని చూసి మన అతిశయం అంతా వేసింది కదా ఆయన్ని ఉండాలి కానీ ఇక్కడ కాబట్టి ఎవడనూ మనుషుల ఎందు అతిశంపకూడదు సమస్తమును మీ బి పౌలను పావు అపోలోలు అయినను కాఫేయలు అయినను కిఫాయి అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుత మంది మందున్నున్నవి అయినను రాబో సమస్తమును మీవే మీరు క్రీస్తు క్రీస్తు దేవుని దేవుని వాడు అని మీరు ఇది గ్రహించుకోవాలి మనం దేవుడు ఇది మాట్లాడుతున్నాడు మనం ఫస్ట్ నుంచి చూసుకుంటాం మళ్ళీ ఒకసారి చూడండి ఆత్మ సంబంధాలుగా ఉండాలని మనం హెచ్చరిస్తున్నాం మనం ఆత్మ సంబంధులుగానే ఉండాల ఆత్మ సంబంధులుగా ఉన్నము గట్టిగా స్థిరంగా స్ట్రాంగ్ గా ఉండాలి అదే పసిపిల్లల వల్లే ఉంటే తొందరగా విశ్వాసం విశ్వాసంలో పడిపోతాము మళ్ళీ మనము ప్రార్థన చేసుకోలేము అట్లా బలహీన పడతా ఉంటాం అనమాట చిన్నపిల్లలు కొంచెం ఎక్కువ బలహీనంగా ఉంటారు వాళ్ళకి ఈ విషయంలో మనం ఆత్మీయులు ఆత్మీయతలో పసిపిల్లలుగా ఉన్నామనుకో మనం కూడా వాక్యం పడిపోతాం అంటే వాక్యం అర్థం కాదు మనకి విశ్వాసంలో వాడిపోతాము ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చి వాడిపోతాం అసలు విశ్వా ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు ఇతరుల ఆత్మ సంబంధం అయిన ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతుంటే బలపరుస్తూ ఉంటాడు మన విశ్వాసం కలిగి విశ్వాసం కూడా ఇస్తా ఉంటాడు మనకి అది దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ఇంకోటి ఉంటే మనము మనము ఆత్మ సంబంధం లేక విషయంలో కాకుండా లోక సంబంధమైన విశ్వ విషయంలో మనము వాళ్ళము కాకుండా అనే ఒక మంది విషయాలు దేవుని కోసం మనకు ఇష్టపడతారు ఇంకోటి మనం కూడా దేవుని జత పనివారం అయినామని దేవుడు మనతో మాట్లాడుతున్నాం ఎప్పుడు నువ్వు ఆత్మ సంబంధులునే ఉన్నప్పుడే మనం అందరం అనుకుంటాం వాక్యం చెప్తున్నాం అయితే కానీ ఇంతవరకు నువ్వు మనం దేవుని సంబంధ జత పనివారం నువ్వు చేసినప్పుడే కదా సగం స్వామి చేసి సగం స్వామి నెరవేర్చకుండా ఉంటే అసలు అది ఎక్కడ కరెక్ట్ దేవుడు మాట్లాడుతున్నది మనం అనుకుంటాం దేవుడు ఇంత మంచి మనం చెప్తున్నాం మనం దేవుని జత పని వారమే అని చెప్తున్నాడు ఇంకోటి అది కాకుండా ఇంకా మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహములై ఉన్నారు దేవుని వ్యవసాయం చేస్తున్నారు దేవుని గృహమునై ఉన్నాం మనం మళ్ళీ దేవుని గృహమై ఉన్నప్పుడు ఇంకెట్టుకున్నారు మళ్ళీ ఈ ఈ వర్షంలో దేవుడు అంటున్నాడు కదా మీరు దేవుని ఆలయమే ఉన్నారు ఫస్ట్ థర్డ్ చాప్టర్ సిక్స్టెన్త్ వయసులో దేవుడు స్పష్టంగా మీరు దేవుని ఆలయమై ఉన్నారు మరి మన దేవుని ఆలయమే ఉండి మనం ఏ విధంగా అన్నది చూసుకోవాలి దేవుడు తప్పకుండా ఇది ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుని ఆత్మ మీద నివసిస్తున్నాడని మీరు ఎరుగారా దేవుని ఆత్మ ఉంటుంది కదా మన దేవుని మన శరం దేవుని ఆలయం ఆలయంలో ఉన్నప్పుడు చాలా మంది ఇంకా విజ్ఞప్తించారు ఎట్లా అంటే ఇంకా దేవుడు లేదు అసలు నా దగ్గర దేవుడు వింటున్నా లేదు అని ఇది చాలా మంది గ్రహిస్తూ ఉంటారు నేనైతే చూసినాను చాలా మంది ఎందుకంటే కార్యాలు జరుగుతా లేవు అనుకుంటా ఉంటారు చాలా మంది నేను చూసిన మటుకు ఇంకోటి ఏంటంటే దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు దాన్ని కొన్ని కొన్ని సార్లు మనము అర్థం చేసుకోమన్నమాట అర్థం చేసుకోకుండా ఏదో మన కొంత జ్ఞానంతోనే ఆలోచన కానీ అది అర్థమయ్యే వరకు వాక్యం చదువుతూనే ఉండాలి వాదన చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి అప్పుడు తప్పకుండా ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడదు మనం ఈ లోక సంబంధం పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మన దేవుడు ఇంకా మనతో అంటే దేవుడు మాట్లాడడం మనం చెవు మనం ఆత్మీయ చోటు ఇవ్వడం ఇంకా అప్పుడు అట్లా లోకవీతగా ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా దేవుడు మాట్లాడుకున్న ఈ రోజు మనకి అది చెప్తున్నాడు దేవుడు ఆత్మ సంబంధాలుగా ఉండాలని అది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన ఆత్మీయ చోలు విప్పబడతాయి మరి మన ఆత్మీయ నేత్రలు విప విప్పబడతాయి ఇది నేను గ్రహించిన నేను ఇంతవరకు అంత వాక్యం ఇందులో కేబీపీఎం గ్రూప్ నేను నాకు తెలియదు సో అప్పుడు నేనే మామూలుగా అప్పుడు నాకు ఛాన్స్ నేను ఇవ్వలేదు జస్ట్ నేను వింటా ఉన్నాను నాకు తెలియదు ఎప్పుడైతే నేను మళ్ళీ వాక్యము నాకు ఛాన్సెస్ ఇచ్చి వచ్చిందో అప్పటి నుంచి కొంచెం చదవడం దాన్ని నేను ఆత్మంగానే మంది బాగా నేర్చుకుందని తెలుసుకున్నాను అనమాట నేను లేకపోతే నిజం చెప్పాలంటే అప్పుడు నిజంగా అట్లా బట్ ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేసినానని చెప్పి నాకు చాలా చాలా వేసే మరి మీరు మాకు చెప్తున్నారు దేవు మనకి చాలా మంది సద్వినియోగం చేసుకో మనం అట్లా అయిపోయింది సో దేవుడు ఇప్పుడు మనలో కూడా మనతో మాట తెలిసి దేవుని కోసం తెలిసి ఉన్నాం కానీ ఎంత టైం వేస్ట్ చేస్తున్నావో దేవుని కోసం అసలు ఆలోచన చేస్తున్నది ఇంకా పసిపిల్లల వల్లే ఉన్నామా లేకపోతే ఇంకా సరకంగానే ఉన్నామా అన్నది దేవుడు మనకి ఈరోజు తాపం చేస్తున్నాడు ఎస్టి సెల్ఫ్ అని కూడా చెప్తున్నాడు దేవుడు మనకి టెస్ట్ చేసుకోమని కూడా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూసాం మనం ఇప్పుడు ప్రతి వాడు ఇక్కడ పునాది మీద ఒకడు కఠిన పని ఉంది కదా మనం ఎట్లా ఉన్నామని చూసుకుంటే కానీ పని కాల్చి వేయబడిన వల్ల వానికి నష్టము కలిగింది అందుక నుంచి ఇక్కడ మనం చేసే ప్రణికి దేవుడు మన జీతం అంటే మనం చూసిన ప్రతి ప్రతి ఒక్క దేవుడు దేవుడు జీతం ఇస్తాడు మనకి అంటే హీస్ గోయింగ్ టు గివ్ ద ప్లేస్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ కానీ మనం అట్లా కూడా కాదు మనము దేవుడు మన ప్రాణం పెట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని కోసం ప్రాణం పెట్టడానికి రెడీ ఉండాలి కానీ ఇక్కడ మనం ఏంటంటే ఈ లోకలితో ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన రాదు ఎవరికి అది ప్రతి వాడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం ఈ యొక్క వాక్యంలో ఇన్ని విజయాలు దేవు మనతో మాట్లాడుతున్నాడు ఇది ఖచ్చితంగా ఎవడనో తను తాను మోసపరచుకోనకూడదు అని ఎయింటీన్త్ వర్స్ లో చూడండి ఎవడనో తన్ను తాను మోసపరచపరుచుకోనకూడదు అంటే ఏ విషయంలో మోసపరుచుకుంటున్నాం మనకు మనము అని ఫస్ట్ మీ గ్రహించుకోండి చాలా మంది మనకు కూడా మోసపరుచుకుంటా ఉంటాం ఏది అంటే ఇంత వరకు కాంప్రమైజ్ అయిపోయి ఇంకా మూతపరుచుకుంటూ ఉంటుంది మనం మీరు గిట్లనే ఏం కానీ అని ఇది తెలిసి కూడా అన్ని తెలిసి కూడా తెలియనట్టు నటించి అంటే నో బర్త్ డే డజన్ లైక్ దేవుల్ యాక్ట్ అనమాట అంటే అట్లా అయితే మనకి చాలా మంది ఎవరైతే దేవు ఆత్మీయంగా లేరు అది వాళ్ళు వాళ్ళకి వాళ్ళు మూతపరుచుకుంటున్నా అనమాట మీరు ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానాన్ని అనుకుంటున్నాను కదా జ్ఞాని అగునట్టు బెర్రివాడు కావలి ఇది కూడా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు సో నేను ఈ వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను దేవుడు చిన్న వాక్యాన్ని జీవించి ఆశ్రయించినాక అమ్మాయి నేను ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన స్థితి స్తోత్రం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవాడు పాకానికి వాక్యం ద్వారా మాతో మాషా అందరికీ లెక్క అది స్తోత్రాలు తప్పు చేసుకోవాలి చిన్న పిల్లల వాళ్ళ తర్వాత పసిపిల్లల వాళ్ళు ఇంకా ఆత్మీయాలంటున్న ప్రభావం క్షేమించే ఇంకా బలపరచటట్టు ప్రతిరోజు వాక్య బలం వాక్యం ధ్యానించుకుంటుంది ఆ మాకు మోసపరచకు మోసపో పుచ్చుకోకుండా ఉన్నట్టు ప్రభావం సహాయం అనుభవించుకుంటుంది ఏసేమి మోసపో కూడా ఉండడానికి సహాయం అనుగ్రహించని తర్వాత ఆత్మీయంగా మాట్లాడని తర్వాత మీరు ఏసా ప్రభావం మీరు ప్రభావతాన్ని లమే ఉంది ప్రభావం అని దాన్ని గ్రహించి ప్రభా ఏ ప్రభాతన్ని జాగ్రత్తగా ప్రశుద్ధంగా పెట్టుకోవడానికి ఏసీ ప్రభావ వాక్యాన్ని ఫలింపజయ ప్రభాతాన్ని మాతో మాట్లాడకండి మార్పు జీవితం అనుగ్రహించమని సాధిస్తున్నారు ప్రభాతాన్ని వచ్చిన వారందరినీ నాపం తెచ్చుకుని ప్రభుత్వం పేరుని ఆస్వాదించండి ప్రభావతాన్ని పీకే కృతజీత ఆసు చెల్లిస్తూ ఏసి క్రీస్తు నామ నా తండ్రి అని ప్రేర్ రిక్వెస్ట్ ఉంది ప్రేయర్ చేసుకున్నాక మనం ఎంచుకున్నాం ప్రే రిక్వెస్ట్ ఏంటంటే ఏమంటారు వర్ష్రోగ చేస్తారు ఏం చేస్తాం ప్రేరాంశం ఏంటంటే రమాదా ఇస్తారు అనే క్యాన్సర్ ఉంది బ్రేట్ క్యాన్సర్ అది మొత్తం బాడీ మొత్తం పాకుతుంది అంటే బాడీ మొత్తం చేరుతుంది దేవుడు ముట్టాలా స్వస్సపరచాలా మనకి రక్షణ ఇయ్యాలా దేవుడు ఏమంటారు అప్పుడు ఉందా దేవుడు మనీ పొందాలా రమాదా క్యాన్సర్ తక్కువ కావాలా అంశం మీద వర్షం ద్వారా బిజెవ్ చేస్తారు నేను చేస్తాను ఫస్ట్ నేను చేస్తాను సోదరు గొప్పది అనుపందన చేసినాం నేను ప్రారంభ విడుదల మీద ఇచ్చేయండి గొప్పది అనుపందనా చేసినాం మధ్యలో రామాదేశ్వర శుభాబున క్యాన్సర్ ప్రాబ్లం షెడ్యూల్ వచ్చేయండి ప్రతి సంవత్సరం షెడ్యూల్ వచ్చేయండి పది బంధకం షెడ్యూల్ వచ్చిన వేసుకోవా గొప్పదినిపొందా చేసినాం అప్పుడే తగిన ట్రీట్మెంట్ మీద చేయండి తగిన కౌశారు తీర్చండి సో ముఖ్యంగా డబ్బు మీరు చేయండి కుటుంబం రక్షణ పొందాలు వేసుకోవా ఈ నామంలో మేము కొందరూ సాయం తెచ్చండి పది కొందా చేసినాం దాన్ని ఆ కుటుంబాన్ని సాక్షి జీవించాలిపోవా మీరే సాయం తెచ్చేసి ఒక పది కొందరం చేసినాం అబిడ్డ సాక్షి జయించాలా మరి ఒక సాక్ష్యం అన్ని పంచుకోవాలి ఇచ్చిపోవా ముట్టి స్వస్పర్చండి కళ్ళ నుంచి అరికాల దగ్గర ముట్టి స్వస్సపరిచి ప్రతి అనవచ్చు లేచేసి ప్రతి పన్నెండు గురించి లేచండి లేచిపోవా అబిడ్డ చుట్టు కలిసి కళండి ఇష్టం పుష్ప వీలు లేదు మీరే సాయం తెచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని అలసి పొచ్చుకొని వీళ్ళు లేచేవ్వడి లేసిన ఒక అవసరం అండి మెయిన్ మీరు పరిషద్ధులైన తండ్రి ప్రేమ కనికరము కృప కలిగిన దేవా మీకు మనకి స్థుతులు స్తోత్రాలైన ఇంతవరకు ప్రభావ మీ సన్నిధిని మీకు అనుగ్రహించినందుకేమన్నా వాటందరూ మా ఇంపు ఉందరు మన వాఖ్యాలతో మాట్లాడుతూ ఉన్నా తిరిగి తండ్రి రాత్రికాల సమయంలో ప్రభావ మీ తండ్రి రామదేవి శిష్టం బయట మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఇష్టం జ్ఞాపకం చేసుకోనండి ఏమైనా బ్లడ్ క్యాన్సర్ ఎట్లా ప్రభావ బాధపడుతున్నారు గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ఆయన గొప్ప కార్యములు చేయ దేవుడు పరమ వైద్యుడు తండ్రి ఆయన నీకు అసాధ్యం చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి మీరేనైనా ఆ క్యాన్సర్ సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి ప్రతి శోధన కీడన తప్పించండి ప్రతి క్యాన్సర్ నైనా ప్రతి క్యాన్సర్ కాలం వేస్తూ క్రీస్తు లాభంలో నేను సిస్టర్ శరీరంలో మాయమూ దాకా గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను గొప్ప కార్యం జరిగించడం సంపూర్ణమైన స్వస్థపరిచడం మీ సాక్షులు ఏమవుతాండి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదాన్ని గ్రహించండి ప్రభు తండ్రి నైనా వారి కుటుంబికులందరూ కూడా తండ్రి వారు మనసు పొందాలని రక్షించబడాలా ప్రభు సత్యంలోకి రావాలి వేలుగులోనికి రావాలి ప్రభావం కృప చూపించండి కనికరించండి తండ్రి వారి అవసరత వారు అక్కరిపులు తీర్చండి తండ్రి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి కుటుంబాన్ని మీ సాక్ష్యం నామానికి మహిమకరంగా లేవని తండ్రి మీ గొప్ప కార్యం జరిగించమని గొప్ప సాక్ష్యం ప్రభావం అయినట్లుగా నేను మీ కృప చూపించమని ఏసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభు ఏసు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోపంలో సకల పరిశుద్ధులు కదాకాలం తో నడిపించిన గాక అమేన్ అందరికీ ప్రైజ్ లా